ముప్పై ఏళ్ళు మళ్ళా తిరిగాడు ఈ ఇరవై ముప్పై ఏళ్ళు తెల్లటి బియ్యం తినడం ఎందుకు మళ్ళా ముప్పై ఏళ్ల పాటు డాక్టర్ చుడు తినడం ఎందుకు ఎందుకని వాళ్ళ ముందు తరం వాళ్ళు తెల్లటి బియ్యం తినలే ఎర్రబియ్యే తిన్నారు ఎర్రబియన్ తిన్నవాడేమో డాక్టర్ దగ్గరకు వెళ్ళాల ఎప్పుడు తెల్ల బియ్యం తిన్నవాడు ముప్పై ఏళ్ళు తిన్నాడు ముప్పై ఏళ్ళు డాక్టర్ చుడు తిరిగాడు ఇప్పుడు ఏది మెరుగైన జీవనం అంటే బియ్యం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఏం జరిగింది ఇప్పుడు అముఖ్య ధర్మము ముఖ్య ధర్మము ఉందా అముఖ్య ధర్మాన్ని పట్టుకున్నాడు భ్రాంతిజన్యం భ్రమాజన్యమైనటువంటి దాన్ని పట్టుకున్నాడు ఏ ఎర్ర బియ్యం తిన వెంటరా దంపుడు బియ్యం తినటం వెంటరా తెల్ల బియ్యం తినాలి కానీ నేను తినలేను బాబు అన్నాడు చూడండి అయిపోయింది ఫినిష్ ముప్పై హాస్పిటల్కి అంకితం వాడు జీవితం అంతా ముప్పై పాటు తిరుగుతూనే ఉంటాడు వాడు వాడు గుప్పటి గుప్పడి మందులు వేసుకుంటూనే ఉంటాడు వాడికి బీ కాంప్లెక్స్ లేదనో విటమిన్లు లేవను అది లేదను ఇది లేదనో వాడికి రోజు మొత్తం మీద ఎక్కడో పోచోడు ఏదో తేడా వస్తూనే ఉంటాడు కంట్లోనో తలకాయలోనో పొట్టలోనో ఎక్కడో పోచోడు ఏదో పోగచో బాధను అనుభవిస్తూనే ఉంటాడు తినే ఆహారాన్ని సరిగ్గా చేసుకోరా ఆహార వ్యవహారం సరిగ్గా ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది ఏ డాక్టర్ చెప్పినా ఇదే యుక్త ఆహార విహారస్య యుక్త చేస్త కర్మసు యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ దుఃఖం కలిగిందంటే నీకు శరీరం వలన ఆహారం వల్ల విహారం వల్ల చూసుకో యుక్తమైన పద్ధతిగా చేయిదాన్ని చేస్తే అయిపోయింది ఆ దుఃఖం పోయింది ఏమండి నేను చేయనండి సరైతే మంచిది అనుభవించు ముప్పై ఏళ్ళు తెల్లన్న తినటం ముప్పై ఏళ్ళు డాడర్ చూడు తిరగటం ఇది అముఖ్య ధర్మం ముఖ్య ధర్మం మన జీవితాల్లో కనబడుతూనే ఉంది కదా సేమ్ ప్రాబ్లంలు తెచ్చి ఆత్మానాత్మ వివేకం దగ్గర పెట్టాము ఇప్పుడు మన మానవుడికి ఏది ప్రధానం అనిపిస్తుంది అనాత్మే ప్రధానం అనిపిస్తుంది అసలు అనాత్మ లేకపోతే నాకు ఎలాగండి రోజువారీ జీవితమే గడవదు నాకు అసలు ఎందుకని కాసేపు ఇది బాగుందనుకోవాలి కాసేపు అది బాగుంది అనుకోవాలి కాసేపు ఇది బాగలేదు అనుకోవాలి కాసేపు అది అనుకోవాలి అట్లా అనుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదు అద్వైత దృష్టితో నాకు తృప్తి కలగటల్లా నాకు అన్యమైన వస్తువు సచ్చిదానందమునకు అన్యమైన వస్తువు అన్యమైన లక్షణాన్ని గుర్తించి అబ్బే ఇది బాగలేదండి అబ్బే ఇది బాగుందండి అని అనుకుంటే గానీ నాకు ఆ రోజు రాత్రికి నిద్రపడదు చూడండి మానవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఈ రెండు స్టేట్మెంట్లు ఓ డజన్ సార్లు ఇస్తాడు ఇది బాగుందండి ఇది బాగోలేదండి ఈ రెండు చెప్పకపోతే వాడికి ఆ రోజు రాత్రికి నిద్రపడదండి బాబు ఎందుకని అహంకారం సంతృప్తి చెందదు అదే అంతసేపు ట్రై చేయవయ్యా బాబు కొద్దిగా ట్రై చేయి నన్ను సంతృప్తి పరచడానికి ట్రై చేయి ఎలాగ నన్ను సంతృప్తి పరచు ఏదో రూపంలో ఏదో నామంతో ఏదో అనుభవంతో ఏదో అంటుంది తప్ప ఏమిటో చెప్పదు ఏం కావాలరా నీకు చూడండి చిన్నపిల్లల్లో గమనించచ్చింది మనం వాడు ఏడుస్తాడు రాత్రి పదిన్నరకి లేచి ఏడుస్తాడు అందరు పడుకుంటారు పడుకున్న గంట తర్వాత లేస్తారండి వాడు వాడు లేచి ఏం కావాలరా నీకు ఏడుస్తాడు అంతే పాప తల్లి ఏదన్నా పెట్టడానికి ట్రై చేస్తుంది తినడు ఏడుస్తాడు ఏదన్నా ఆట మమ్మల్ని తెచ్చిస్తుంది అర్ధరాత్రి పదకొండింటికి పన్నెండింటికి ఒంటి గంటకి ఏడ్చే పిల్లలు కూడా ఉంటారు అర్ధరాత్రి లేస్తాడు వాడు వాడు గంటకి రెండింటికి లేచి ఏడుస్తాడు వాడు ఇప్పుడు ఎలా ఊరుకో తల్లికి పెద్ద మిలియన్ డాలర్కి వచ్చిన అండి తండ్రి హాయిగా పడుకుని నిద్రపోతుంటాడు వాడికి గోల ఏం తెలియదు అర్ధరాత్రి పాపం తల్లి ఆ పిల్లాడితో కుస్తడుతుంది వాడిని ఆడించ వాడిని డైవర్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతుందో జోల పాడుతుంది ఎత్తుకుంటుంది వాడికి ఏదన్నా పెట్టడానికి ట్రై చేస్తుంది వాడిని ఏదన్నా మరిపించడానికి ట్రై చేస్తుంది మొబైల్ ఇస్తుంది ఇప్పుడు చాలా వచ్చినాయిగా సాధనాలు మొబైల్ ఇస్తుంది టీవీ ఇస్తుంది కార్టూన్ చూపిస్తుంది రకరకాల నానా బ్రహ్మ ప్రయత్నాలన్నీ చూస్తుంది వాడికి ఆ మూడు కొంతసేపు ఉంటుంది అనమాట ఏడిచే మూడు కొంతసేపే ఉంటుంది వాడు అరగంట నలభై నిమిషాలు రెండు గంట రెండు గంటలు ఏడుస్తాడు ఈ దుఃఖం వలన వాడికి ఏమైపోతుంది శక్తిహీనమైపోతుంది నశించిపోతుంది నీరసం వచ్చేస్తుంది నీరసం వచ్చేసిన తర్వాత అప్పుడు తింటాడు ఏమన్నా పెట్టగానే ఆ దుఃఖం అంతా అయిపోవాలి సాంట అయిపోయి ఏం కావాలంటే తెలియదు ఏదో కావాలంటే ఆ ఏదో కావాలన్న దగ్గర ఉందండి చిక్కంతా కూడా ఎప్పుడు మొదలవుతుందంటే ఇది మొదటి నెలలోనే మొదలవుతుంది పుట్టిన మొదటి నెలలోనే మొదలైపోతుంది ఇది చూడండి అనాత్మయ్యేందో ఆసక్తి ఎప్పుడు మొదలైందా అంటే పుట్టిన మొదటి నెలలోనే మొదలైపోతుంది పిల్లవాడికి అదే స్త్రీ పురుష భేదం లేదండి దీనికి ఆడపిల్లల్లో ఇలాగే ఉంటారు మగపిల్ల ఇలాగే ఉంటారు ఇప్పుడు తెల్లారు లేచారు తెల్లారు లేచేపటికి ఈ తల్లి లేవదు పడుకురుడు ఏంటంటే రాత్రి అద్దా వాడు ఏడ్చాడు బాబు పడుకోని మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని లేచి మళ్ళీ వాళ్ళు లేస్తే మళ్ళీ ఏడిస్తే ఇప్పుడు మళ్ళీ వాడిని సముదాయించాలంటే మాకు చాలా సమస్య అయిపోయింది వాడు పడుకొని ఈ తండ్రి వీళ్ళు లేచాడు కదా అని వాడిని లేపుతాడు లేచాడు కదా అని వాడిని లేపుతాయి లేవగానే మళ్ళీ కయ్యమని ఏడుస్తాడు వాడు ఎందుకని ఎంద్ర పోయి